ఈ దేవతలన్నిటికీ మూలంలో ఎవరున్నారండి ఆత్మ ఆత్మ చైతన్యము గలదు ఇప్పుడు నిద్రలో ఈ దేవతలు ఎవళ్ళు లేరు ధ్యానంలో కూడా ఈ దేవతలు లేరు మీరు ధ్యానం చేసేప్పుడు చూడరు వినరు అగ్రానించరు ముక్కులు కూడా అశ్విని దేవతలు ముక్కు లేకపోతే పృథివీ దేవత అని చెప్పచ్చు అశ్విని దేవతలు రెండు రకాలుగానం చెప్తారు సో ఈ దేవతలందరూ కూడా ఎప్పుడు వస్తారు మీరు నిద్రపోతున్నప్పుడు ఈ దేవతలు ఎవరూ లేరు నిద్ర తెలియని వస్తుంది ఆ క్షణాన్ని మీరు కొంచెం విశ్లేషించండి సుప్త ప్రబుద్ధయో స్కంధం ఆత్మనో గతి ఆత్మధరికర్ అని భాగవతంలో శ్లోకం అవుతుంది ఆత్మధరికర్ అంటే ఆత్మ విచారణ చేసేవాళ్ళు సుప్త ప్రబుద్ధయోహ సంఘం నిద్ర నిద్రాలకు ఈ రెండు అవస్థలకి మధ్యలో ఉండే ఆ సంధి సంధి అంటే ట్వెలైట్ జోన్ సంధి ఆ సంధి ఎందు ఆత్మన గతిం పశ్య ఆత్మ చైతన్యం యొక్క కదలిక మూమెంట్ ఎలా ఉన్నది అన్నది విచారం చేస్తారు అని భాగవతంలో కాబట్టి మీకు నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రా సుఖము ని నిద్ర ఏమీ అజ్ఞానము నిద్ర ఎందు ఆనందము అజ్ఞానము ఈ రెండు ఉంటాయి ఈ రెండింటినీ ప్రకాశింపజేస్తే ఆత్మ చైతన్యం అలా ఉంటుంది సాక్షి రూపంగా సో ఆత్మ చైతన్యము నిద్ర ఎందు గలదు కానీ ఈ మనస్సు దేవత లేదు ఇతర దేవతలు కూడా ఏమీ లేదు తెలివి వచ్చింది తెలివి వచ్చినప్పుడు కూడా తెలివియే ఉంటుంది ఇంకా ఈ దేవతల వల్ల కాకుండా ఆ తెలివియందు మనస్సు ప్రకాశించటం ప్రారంభిస్తుంది మనస్సును అనుసరించి ఈ దేవతలను అన్ని ప్రకాశిస్తుంది అర్థమేమి కదండి క్రమం ఇప్పుడు ఈ మనస్సుతో ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేదు ఎందుకంటే మనస్సు తర్వాత వచ్చింది ఆత్మ చైతన్యం నుంచి మనస్సు తర్వాత ఆవిర్భవించింది తండ్రి వివాహానికి పుత్రుడు వెళ్ళుట ఎలా అయితే సంభవం కాదు అదేవిధంగా ఈ మనస్సు ఆత్మస్వరూపాన్ని గ్రహించగలదు మనస్సుకు అతీతంగా ఉంటుంది ఆత్మస్వరూపం కాబట్టి సో ప్రాతస్మరా మనస్సు వచసాం అగమ్యం మనస్సునకు గోచరించనిది ఆత్మస్వరూపం తర్వాత ఇంద్రియాలు మనస్సు తర్వాత వచ్చే వాటి వల్ల ఏమవుతుంది కంటితో నీకు ఆత్మని చూడలేదు కంటితో చూడబడేది ఆత్మకాదు ఎవరైనా నేను నిన్న కళలో కంటితో కళలో చూశాను ఏంటి అంటే మీరు కళలో చూసి ఆత్మకాదు మీరు ఏది కల కాదండి నాకల్లా ఫ్లాష్ లాగా కనపడేది అది కూడా ఆత్మకా మీరు చూసి ఆత్మకాదు ఎందుకంటే సో ఈ ఆత్మస్వరూపము యొక్క వ్యక్తీకరణ అదియే మనోరూపంగా అదియే ఇంద్రియముల రూపంగా అదే ఈ జగద్ూపంగా ప్రకటమవుతోంది మీ నుండే ప్రకటమవుతోంది ప్రతి దినము కూడా అటువంటి ఆత్మస్వరూపము యొక్క వ్యక్తిని దాని వ్యక్తీకరణను దాని యొక్క ప్రకటమయ్యే స్థితిని ఈ ఇంద్రియములు కానీ మనస్సు కానీ తెలియజాలవు అనర్థం దీనికి ఒక ప్రసిద్ధమైన శ్లోకం దీంట్లో అంటే విజర్ణ విజర్ణస్వామి యొక్క పంచ దశలో అదేమంటే ప్రమాదచ ప్రమాణం చ ప్రమేయం ప్రమితి తథ ప్రసాదా సిద్ధ్యి తద్ధమపేక్ష్యతే అని ఇప్పుడు చూడండి నేను ఈ ఘటమును చూచుతున్నాము అనే అనుభవాన్ని మీరు ఘటమును తెలుసుకునే జ్ఞాత నేను జ్ఞాత నా ప్రమాత నా ఒకటే సో ఘటమును తెలుసుకునే జ్ఞాత నేను జ్ఞాత నాకు నాచే తెలియబడే ధ్యేయము ఘటము ఈ ఘటమును కన్ను కంటితో చూసి తెలుసుకుంటున్నా కాబట్టి కన్ను ప్రమాణము జ్ఞాన సాధనము ఈ కంటితో ఈ జ్ఞాత ఆ జ్ఞేయమును దర్శించినప్పుడు ఆ జ్ఞానము పుట్టింది ఘట జ్ఞానము కలిగినది దానికి ప్రమితి అని కాబట్టి ఎన్ని జ్ఞాత జ్ఞేయము జ్ఞాన సాధనము జ్ఞానము నాలుగు వచ్చి ఈ నాలుగు ఏ ఆత్మ చైతన్యము యొక్క అనుగ్రహము చే అట్టి ఆత్మ చైతన్యమును సిద్ధింపజేయుటకు ఇవి సమర్థములవున కాజాలము తర్వాత జ్ఞాతను జ్ఞేయమును జ్ఞానమును సిద్ధింపజేసే ఆత్మచైతన్యమును సిద్ధింపజేయుటకు వేరే ప్రయత్నము అక్కరలేదు దానిని సిద్ధింపజేయుటయే ఆవశ్యకము కాదు ఇది సూర్యుడు వస్తే జగత్తంతా ప్రకాశిస్తాడు సూర్యుని యొక్క ప్రకాశమును అనుసరించి జగత్తంతా ప్రకాశిస్తాయి మరి సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు అంటే సూర్యుడు ప్రకాశించటానికి వేరే ప్రకాశము అపేక్ష లేదు అదేవిధంగా మనస్సు ఇంద్రియములు ఇవన్నీ కూడా ప్రకాశించాలి అంటే అంటే జ్ఞానమును సంపాదించగలిగే శక్తిని అవి పొందాలి అంటే ఆత్మచైతన్యము యొక్క అనుగ్రహము చేతనే వాటికి ఆ శక్తి లభిస్తూ ఆత్మ చైతన్యము యొక్క వెలుగులో అవి ప్రకాశిస్తూ ఉంటాయి మరి ఆత్మ ఏ వెలుగులో ప్రకాశిస్తుంది అంటే అది సూర్యుడు వంటిది క్రిత దాని ప్రకాశానికి వేరే వెలుగు అక్కరలేదు నీవు అటువంటి పరమాత్మ స్వరూపుడ వసుమా అని అర్జునుడు శ్రీకృష్ణుతో అంటున్నాడు అది అశ్లోకం వెరీ నైస్ సర్వ శ్లో స్వయమేవాత్మనా వేద్ధం పురుషోత్తమా భూతూతేదేవత్పతే భగవత్వత యొక్క దేవాదీనా అత సో ఈ దేవతలు దానవులు దైత్యులు మానవులు పశువులు పక్షులు సకల జగత్తు వీటన్నిటికీ ఆది నీవే ఆది అంటే రెండర్థాలు కాల ప్రవాహంలో ఇవన్నీ వచ్చాయి వీటన్నిటికీ మొట్టమొదట ఉన్నది నీవే కాల దృష్ట్యా మొట్టమొదట నువ్వే ఉన్నావు అని ఒక అర్థము కారణము నీవే ఆదికి అంటే కాబట్టి దేవతలు దానవులు రైతులు మానవులు పశువులు పక్షులు స్థావరములు జంగమములు వీటన్నిటితోటి కూడి ఉన్న చరాచర జగత్తున్న కంటకు కారణము నీవే కాబట్టి ఇతం దేవాదీనాం ఆది అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమొస్తుందంటే ఈ దేవతలు దానవులు మానవులు సకల ప్రాణులకు ఆది నివేదముక వీరెవ్వరూ కూడా నీ యొక్క వ్యక్తిని నీ ప్రభావమును నీవు ప్రకటమగుతను మీరెవరూ కూడా తెలుసుకుంటా అనే ప్రసక్తే లేదు మరి అయితే నిన్ను ఎవరు తెలుసుకుంటాను ఎవరో తెలుసుకోవాలి ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఎక్కడో ఒకటి ఉన్నది ఘటము ఉన్నది అంటే ఘటములు తెలియవాడు ఉన్నాడు ఘటములు తెలియవాడు లేకుండా ఘటము యొక్క ఉనికి సిద్ధించదు ఘటం ఉంది అంటే ఎవడో ఒకటి చెప్పాలి అలాగే ఈశ్వరుడు ఉన్నాడు అంటే మరి ఈశ్వరుడు ఎలా సిద్ధిస్తాడు దేవతలు చెప్తారా అంటే వాళ్ళు చెప్పలేరు మానవుడు చెప్పలేరు ఎవళ్ళు కూడా ఈశ్వరుని యొక్క ప్రభవమును చెప్పుట సంభవము కాదు కాబట్టి ఈశ్వరుడు ఉన్నట్లు ఎలాగా ఎవరు తెలుసుకుంటారు ఈశ్వరుణ్ణి అంటే ఈశ్వరుడే తీసుకోని తెలుసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎలాగంటే మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఘటము ఉన్నది ఎలా తెలిసింది కన్ను చూచింది కనుక ఘటము ఉన్నది చూపు ఉన్నది అది ఎలా తెలిసింది చూపు ద్వారా రూపాన్ని తెలుసుకుంటోంది కనుక చూపు మనస్సు ఉన్నది అది ఎలా చేసింది అంటే బుద్ధిలో ఉండే సంస్కారములు ఒక సంకల్ప రూపంగా ప్రకటమైనప్పుడు అదే మనస్సు కాబట్టి సంస్కారములతో కూడిన బుద్ధి అనేది ఒకటి ఉన్నది కనుక మనస్సు ఉన్నట్లు సిద్ధించినది బుద్ధి ఉన్నది అది ఎలా సిద్ధించింది అంటే అహం నేను అనేటువంటి ఒక అనుభవము గలదు ఆ అనుభవమును అనుసరించి బుద్ధి యొక్క సంస్కారములు మనకి ప్రకటమవుతూ ఉన్నాయి కాబట్టి నేను ఉన్నది నేను యొక్క అనుభవంలో బుద్ధి ప్రకాశిస్తోంది కనుక బుద్ధి ఉన్నది అని నిశ్చితమైనది నేను ఉన్నాను ఇది ఎలా అంటే ఆ నేను ఉద్భవించుట నేను అనే ప్రత్యయము నేను అనే జ్ఞానము కలుగుతా మళ్ళీ ఆ జ్ఞానం ఒకప్పుడు ఉండదు నేను అనే జ్ఞానం అస్తమానం ఉండదు నిద్రలో నేను లేదు అలాగే జాగ్రత్త అవస్థలో కూడా తెలివిగా ఉన్నప్పుడు కూడా నేను అనేటువంటి అనుభవము సర్వదా ఉండదు అప్పుడప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు ఉండదు కానీ నేను ఉన్నప్పుడు నేను అనే అనుభవం ఉన్నది అని నేను లేనప్పుడు నేను యొక్క నేను అనే అనుభవం యొక్క అభావము వీటినన్నిటినీ దర్శిస్తూ ఉండే సాక్షి చైతన్యము కాలాదు ఆ సాక్షి చైతన్యము యొక్క జ్ఞానంలోనే నేను యొక్క ఉనికి సిద్ధిస్తుంది ఓకే సాక్షి చైతన్యము యొక్క ప్రకాశంలో నేను ప్రకాశిస్తోంది కాబట్టి నేను ఉన్నది అని సిద్ధిస్తుంది సాక్షి చైతన్యము గలదు అని ఎలా అక్కడ దాకా ఈ ప్రవాహం రైతు అక్కడ ఆగుతుంది సాక్షి చైతన్యము గలదు అని సాక్షి చైతన్యము ద్వారానే సిద్ధిస్తుంది ఇంకా వేరే ఇతరము యొక్క అపేక్ష ఉంటుంది ఆ సాక్షి చేతనీయమునకే ఆత్మ క్షేత్రజ్ఞ అని పేరు అది ఏ పదమా అక్కడ దాకా మీరు వెళ్తారు అక్కడ అహుతుంది ప్రవాహం ఇంకా ఆ పైనికే కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అహం అహం వృత్తి అహంకారం కాదు అహం వృత్తి బుద్ధి మనస్సు ఇంద్రియములు విషయమే ఘటాది విషయమే ఇవన్నీ కూడా ఏ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తాయో ఆత్మ చైతన్యము యొక్క ఉనికి సిద్ధించుటకు ఇతర ప్రకాశము బడదు అది స్వతహాగా సిద్ధిస్తుంది మళ్ళీ చెప్పేటకుండా ఒకసారి గమనించండి ఘటన ఎలా సిద్ధించింది చూపును బట్టి సిద్ధించింది చూపు ఎలా సిద్ధించింది మనస్సుని బట్టి మనస్సు ఎలా సిద్ధించింది బుద్ధిని బట్టి సిద్ధించింది బుద్ధి ఎలా సిద్ధించింది అహం వృత్తిని బట్టి సిద్ధించింది అంటే నేను అనే అనుభవాన్ని బట్టి సిద్ధించింది నేను అనే అనుభవం ఎలా సిద్ధించింది సాక్షి చైతన్యం అంటే ఎరుక సర్వమును దర్శిస్తూ ఉండే ఎరుక దానిని బట్టి నేను అనే అనుభవం సిద్ధించింది ఆ సాక్షి చైతన్యం ఎలా సిద్ధించింది తనంత తానుగా సిద్ధి తెలిసిందా ఈ ఘటం ఎలా ఎక్కడ ప్రకాశిస్తు ఘటం ఎలా సిద్ధించింది దీపం ఘటం ఎలా ప్రకాశిస్తోంది దీపంలో ప్రకాశిస్తోంది ఈ దీపం ఎలా ప్రకాశిస్తోంది శక్తిని బట్టి దీపం ప్రకాశిస్తుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు స్వయంగా ప్రకాశిస్తున్నాడు దృష్టాంతం ఒక ఎగ్జాంపుల్ అదేవిధంగా ఆత్మచైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది ఇంద్రియాదుల యొక్క అపేక్ష ఆత్మ యొక్క ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం లేదు అని అర్జునుడు అంటున్నాడు సోత్తమా స్వయమేవ ఆత్మనా ఆత్మానం వేర్థం నీవు ఆత్మానం నిన్ను ఆత్మనా నిచేతనే స్వయమేవ ఇతర అపేక్ష లేకుండానే వేర్థ తెలుసుకుంటున్నావు తెలుసుకుంటున్నావు అన్నప్పుడు ఇతర అపేక్ష అంటే నేనపేక్ష కన్ను మొదలైన ఇంద్రియముల అపేక్ష లేకుండా మనస్సు యొక్క సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు యొక్క అపేక్ష లేకుండా సంస్కార రాశి బుద్ధి యొక్క అపేక్ష లేకుండా ఆత్మస్వరూపాన్ని నీవు నీ స్వయంగానే తెలుసుకుంటూ స్వయమేవ ఆత్మన ఆత్మానం స్వేష్టత్వం పురుషోత్తమ కాబట్టే నీవు పురుషోత్తముడవు పురుషోత్తముడు అంటే ఒక అర్థం ఏంటంటే మనందరం పురుషులము పురుషోత్తముడు వైకుంఠములు శ్రీ మహావిష్ణువు పురుషోత్తముడు పురుషానాం ఉత్తమ సో పురుషోత్తముడు అని ఒక రకంగా అలా చెప్పచ్చు అయితే అది షష్ఠీ తత్పురుష అంటారు పురుషోత్తమ షష్ఠీ తత్పురుషని చెప్పిన కర్లాస్తమా పురాణంలో షష్ఠీ తత్పురుష ఎందుకంటే పురాణంలో జీవులు భూలోకము స్వర్గలోకము వైకుంఠము దేవుడు అలాగంటే వ్యవస్థలో ఒక వ్యాఖ్యానం చేసే సందర్భంలో పురుషానాం ఉత్తమ అని షష్ఠీతపురుష చెప్తారు ఉపనిషత్తులలో ఈ రకమైన భేద దృష్టి ఉండదు ఈ భేదమునంతను ఉపమర్దం చేసి ఒకే ఒక అద్వయ ఆత్మతత్వము గలదు అని ప్రతిపాదించటము అది ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం కదా అంటే భగవద్గీత యొక్క సిద్ధాంతం కూడా అదియే కాబట్టి ఇక్కడ చెప్పి పద్ధతి ఎలా ఉంటుందంటే ఈ పురుషుడు పురుషాణ ఉత్తమ కాదు పురుష ఉత్తమ పురుషశ్చాసం ఉత్తమశ్చ ఈయనే పురుషుడు ఈయనే ఉత్తముడు ఈ ఈశ్వరుడే పురుషుడు ఎందుకు పురుషుడైనాడు పురుషేపేది పురుష ఇదిగో ఈ మానవ దేహం తీసుకోండి దీనికి పురము అంటే మనవదేహానికి పురము అంటే పురము అంటే నాజాదము పురపురము అని అంటారు బ్రహ్మపురము పురం ఏకాదశ ద్వారం అని కఠోపనిషబ్దం కాబట్టి పదకొండు గేట్స్ ద్వారములు కలిగిన పురము ఈ పురమునందు ప్రకాశిస్తున్నాడు ఎవరు ఈశ్వరు ఇది గమనించాలి ఇప్పుడు మీరు సూక్ష్మంగా ఆలోచిస్తే ఇప్పుడు సూర్యుడికి ఎదుర్కొన్న నిలబడి దండం పెడుతున్నారండి పొద్దున్నే సూర్యుడు ఉదయం అవుతున్నప్పుడు మరి స్నానం అది నమస్కారం చేస్తారు కదా చేస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు భూమి మీద నిలబడి ఉన్నారు సూర్యుడు ఎక్కడున్నాడు ఎక్కడో ద్విలోకమునందు ఉన్నాడు అంతేనండి అలాగే చెప్తారు బాగానే ఉంది కానీ ఇంకొక అడుగు మీరు ముందుకు వేసి ఆలోచించండి మీరు భూలోకము మీద ఉన్నారు సరే సూర్యుడు మీ కంట్లో ఉన్నాడండి సూర్యుడు ద్విలోకంలో ఉంటే మీరెలా చూస్తారు మీరు చూస్తున్నారంటే మీ కంట్లో ఉన్నాడని అర్థం అయిపోయింది అక్కడికి ఉన్న సూర్యుడిని తీసుకొచ్చేసి మీ కంట్లో ఇంకా దూరం తగ్గిపోయింది కదా దూరం చాలా మటుకు దూరం తగ్గిపోయింది ఇంకా పూర్తిగా దూరం తగ్గలేదు మీ కంట్లో ఉన్న సూర్యుడు మీ మనస్సులో ఉంటాడా ఉండడా చెప్పండి మీ హృదయంలో లేకుంటే కంట్లో మాత్రం ఎలా ఉంటుందంటే హృదయంలో ఉంటేనే కంట్లో ఉంటుంది అర్థమైందా మీ ఇంట్లో భార్య ఉంది మీ హృదయంలో ఉంటేనే భార్య ఇంట్లో ఉంటుంది మీ హృదయంలో భార్య లేకపోతే ఇంట్లోనూ ఉండదు ఇప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారో అని కూడా తెలివే ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ కాబట్టి కంట్లో సూర్యుడు ఉన్నాడు అంటే హృదయంలో ఉన్నాడు అని అర్థం హృదయంలో లేందే కంట్లో ఉండడు హృదయంలోనూ కంట్లోనూ లేందే అక్కడ కూడా ఉండడు ఉండాలి అంటే తెలియాలి అది ఒక రూలు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడి ఎవడికి తెలుసయా భక్తుడికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు భక్తుని హృదయంలో ఉన్నాడు మరి వైకుంఠం మాట ఏది భక్తుని హృదయమే వైకుంఠం కాబట్టి హే హే ఈశ్వర నీవు పురుషుడవు ఉత్తముడవు పైగా ఉత్తముడు కూడా సో పురుషతయిత పురుష ఉత్తముడు ఎలా అయ్యాడు ఒకసారి పురుషుడు పురగుణంగా ఉన్నాడు పురుషుడైనాడు ఉత్తముడు ఎలా అయ్యాడు ఉత్తముడు ఎలాగో చెప్పుంటారా చూడండి దేహము ఫిజికల్ నశిస్తుంది దేహం పోతుందండి దేహం ఉండదు మనకు వచ్చిన ప్రారంభం ఏంటంటే ఈ దేహం ఇలా ఉండిపోతుందేమో అని మనం దాని పట్టుకు వెళ్ళలాడుతూ ఉంటాం దేహము ఉండదు ఇది మట్టి నుండి పుట్టింది మట్టిలో కలిసిపోతుంది సో ఏ తను ఉండనా కబీర్దాస్ అంటాడు ఏ తను ముందనా ఉండనా అంటే ఫిజికల్ మెటీరియల్ సో ఆఖిర్ మిట్టిమే మిలిజానా ఆఖరికి మట్టిలో కలిసిపోతుంది కబీర్దాస్ కాబట్టి ఈ దేహము ఇది నశించిపోతుందా క్షరము నశించిపోతుంది ఉండదు ఉండకపోతేనేమి భగవంతుడు దాంట్లో ప్రకటమైనాడుగా కాబట్టి అది గొప్పది ఉత్ అయితే దేహము కంటే గొప్పది ఏదో తెలుసిన మనస్సు సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఉత్ సూక్ష్మ శరీరము ఉత్తరా దేహము గొప్పది ఎందుకంటే సూక్ష్మ శరీరం లేనిదే స్థూల శరీరం ఉండదు సో ఎనీవే సో స్థూలము కంటే సూక్ష్మము గొప్పది కనుక స్థూల శరీరము కంటే స్థూల శరీరమునకు వినికిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి సూక్ష్మ శరీరము ఇంకా గొప్పది ఉత్తర అయితే చైతన్య ప్రకాశము లేనిదే ఈ సూక్ష్మ శరీరము ఉండదు స్థూల శరీరము ఉండదు ఉత్తమ ఉత్ ఉత్తర ఉత్తమ దీన్నే భగవద్గీతలో క్షరపురుష అక్షరపురుష ఉత్తమ పురుష అని చెప్పారు ఉత్తమ పురుషస్వ్య పరమాత్మేత పదిహేనో అధ్యాయంలో చెప్పారు కాబట్టి అతి పురుషోత్తముడవు నిే ఈ పురుషోత్తమ అంటే అర్థం అది సో పురుషోత్తమ భాష్యకార్లు ఏమంటున్నాము స్వయమితి స్వయమేవా స్వయమేవా అంటే స్వయంగానే స్వయంగానే అంటే ఇతర అపేక్ష లేకుండా అని అర్థం ఆత్మనా ఆత్మానం వ్యర్థ జానాసి హే శ్రీకృష్ణ నీవు స్వయముగా అంటే మనస్సు ఇంద్రియములు మొదలుగుబాటి అపేక్ష లేకుండానే ఆత్మన స్వయం ప్రకాశస్వరూపుడవ నీ చేతనే ఆత్మానం నిన్ను వేత్త జానాసి తెలుసుకొన్నావు చూడండి మనస్సులో ఉండే సంకల్పం నేను నేను అనే అనుభవం బుద్ధి అంటే సంస్కార రాశి సంకల్పాత్మకమైన మనస్సు ఇంద్రియములు ఇంద్రియముల తెలియబడే విషయములు ఇవన్నీ కూడా పరప్రకాశ్యములు ఇతరము చేత ప్రకాశింపజేయబడుతూ ఉంటాయి నేను మీకు ఆ వలసంతో చెప్పాను కదా కానీ ఆ చైతన్యం ఏదైతే గలదో సాక్షి చైతన్యం దానికే క్షత్రజ్ఞాని పేరు దానికే పురుషా అని అది స్వయం ప్రకాశము పరప్రకాశ్యం కాదు స్వయం ప్రకాశము కాబట్టి అది అది ఎలాగంటే చూడండి సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు అంటే సూర్యుడు ఒకడున్నాడు ఇతరముడు కొన్ని ఉన్నాడు లేవండి ఆయన వచ్చి వీటిని ఘటపటాది ప్రపంచాన్నంతా నీ నిద్రలైపు ప్రకాశింపజేసుకున్నాడా అద్దే అదేమి కాదండి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఇవన్నీ లేచి తమ తమ పనులు చేసుకుంటున్నాయి అంతే కదా లేకపోతే ఆయన వచ్చి మిమ్మల్ని ఏమైనా తలుపుకుంటూ లేవు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటే ఇవన్నీ తమ తమ పనులు చేసుకుంటున్నాయి కాబట్టి సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు అనడం కంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనడము మరింత నీడు అయితే అక్కడతో సరిపడలేదు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఏదో పరిగెడుతున్నాడు నడుస్తున్నాడు అలాగే ఏదైనా చేస్తున్నాడా ఈజీ డూయింగ్ సమ్థింగ్ అండ్ వాట్ ఈజ్ నాట్ డూయింగ్ అక్కడ క్రియేదీ లేదు మరి క్రియాపదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనడం కంటే సూర్యుడు ప్రకాశము అంటే కర్పం సూర్య ప్రకాశ కాబట్టి సూర్య ప్రకాశయతి సూర్య ప్రకాశతే సూర్య ప్రకాశం ఈ కథ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఆత్మచైతన్యము ఇంద్రియములు మనస్సు మొదలకు వాటిని ప్రకాశింపజేస్తుంది వాస్తవంలో ఆత్మచైతన్యం వీటిని ప్రకాశింప పనికట్టును ప్రకాశింపజేస్తూ ఉందని కాదు ఆత్మచైతన్యము యొక్క ప్రకాశంలో ఇవి ప్రకాశిస్తున్నాయి అంతే ఆత్మచైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకాశము దాని యొక్క స్వరూపము గలుక అది ఎలా సూర్యుడు ప్రకాశిస్తుంటే జగత్తంతా ప్రకాశించినట్లుగా ఆత్మచైతన్యం స్వయంగా ప్రకాశిస్తూ ఉంటే ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా వెలగడం ప్రారంభిస్తాయి అవి ప్రకాశిస్తూ ఉంటాయి ఆత్మచైతన్యము గురించి చెప్పాలి అంటే అది పనికట్టుని వీటన్నిటినీ ప్రకాశింపజేస్తోంది అని చెప్పడం అది ప్రకాశిస్తోంది అంటే సరిపడుతుంది అలా అక్కర్లేదు ఎందుకంటే క్రియ అని ఒక భ్రమకలు అక్కడ క్రియ లేదు క్రియా సంబంధము లేదు ఆత్మస్వరూపము ఆత్మ నిష్కర్మ క్రియా సంబంధము లేదు మరి ప్రకాశిస్తోంది అని ఉంటే క్రియాపదము ఉపచారము అంటారు ఉపచారము అంటే అది కాకుండా అది అని చెప్తున్నా దానికి ఉపచారము అంటే మరి ఉపచారం కాకుండా యథార్థమే చెప్పాలి అంటే ఆత్మా ప్రకాశ ఆత్మచైతన్యమే ప్రకాశము అది వెలుగు అని మాత్రమే చెప్పాలి అదే అర్థం కాబట్టి నీవు ఆత్మనా ఆత్మానం జానాసి ఆత్మ తెలుసుకుంటూ ఉంది అంటే రియమీ లేదు ఆత్మ తెలివి తెలివి తాను తెలివి తనను తాను తెలుసుకున్న అంటే తెలివి అయి ఉంటే తాను తెలుసుకుంటా కాబట్టి ఇతర ఇంద్రియములు మనస్సు మొదలుగులు వాటి అపేక్ష లేకుండగా హే ఆత్మస్వరూపుడమైన హే శ్రీకృష్ణ నీవు నిన్ను నీ చేతనే తెలుసుకుంటూ ఉన్నావు రతిశయ జ్ఞానైశ్వర్య బలాదిశక్తిమంతం ఈశ్వరం పురుషోత్తమా అది నీవు తెలుసుకుంటున్నావు బం వేత్త ఎవరిని తెలుసుకుంటున్నావు నిన్నే తెలుసుకుంటున్నావు అంటే నీవు తెలివి అని అర్థం నీవు తెలివి అనేదాన్నే దాన్నే మా భాష నిన్నే నువ్వు తెలుసుకుంటున్నావు అని నేను ఉన్నాను ఎలా ఉన్నాను నా చేతనే ఉన్నాను ఎక్కడున్నాను నా ఎందే ఉన్నాను అలాగే అర్థం లైక్ సో ప్రకాశించటం అంటే అలాగే మంచిది సో నిన్ను నీవు తెలుసుకుంటున్నావు నీవంటే ఎవరు భగవాన్ భగవంతుడు చూడండి శంకరుడు క్షణ స్థాపనాచార్యుడు అని ఒక ప్రసిద్ధి ఉంది లోకంలో దానికి మన వాళ్ళే ఆయన ఆరు మతాలు స్థాపించి ఆరు సిక్స్ రిలీజియన్స్ ఇప్పుడు మన దేశంలో హిందువు సిక్కిజం బుద్ధిజం జైనిజం అలాగేవో ఆరు మతాలు స్థాపించాడు అని అనుకుంటారు గణపతిజం సూ సూర్యయిజం శక్తి విష్ణుయిజం అలాగేవైనా స్థాపించాడేమో అదే అదేమి కాదండి ఇట్స్ నాట్ లైక్ దాట్ ఆరు మతాలు ఉంటాయా ఆరు దేవుళ్ళు అలా ఉంటుందా ఆయన ఏం చేసాడంటే ఆ దీనికే సింబాలికే చెప్పాడు ఆయన ఏం చేశాడంటే పరమేశ్వరుణ్ణి ఆత్మస్వరూపంగా ప్రతిష్ఠించాడు పరమేశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు అంటే అది ఎప్పటికీ సెటిల్ మాట కాదు దాన్ని మీరు సెటిల్ ఎలా సెటిల్ చేస్తారండి వైకుంఠం వెళ్ళొచ్చిన చెప్పాలి వైకుంఠం వెళ్ళొచ్చిన వాడు ఎవడున్నట్టు లేదా కైలాస యాత్ర అలాగే ఉండదు సో ఆత్మ వైకుంఠం అది సెటిల్ కాదు కాదయ్యా మీ హృదయమే వైకుంఠం అరే మరి నా హృదయంలో నే అనుభవ రూపంగా చైతన్యం ఎరుకగలదు ఆ ఎరుకనే విష్ణువు అన్నారనుకోండి అది స్థాపితమైపోయింది అది ఎంత గట్టిగా స్థా దాన్ని స్థాపించడం ఉంటారు ఎలా స్థాపితమైపోయిందంటే దాన్ని అమ్మడు దాన్ని కాదండడానికి వీలు లేని విధంగా స్థాపితమైపోయింది ఎలా కాదంటారు సో ఎలాగంటే అసన్నేవ సభవతి అసద్బృంతి లేద చే అస్థి బృంహేతి చేద సంతమేనంతతో విభుతి రైతుల యొక్క ని ప్రసిద్ధమైన వాక్యాలు సో దేవుణ్ణి ఈ జీవుని యొక్క త్వము జీవుని యొక్క సారమే దేవుడు అన్నప్పుడు దాన్ని ఇంకా ఎవడూ కాదనలేనటువంటి సిద్ధాంతముడు దాన్ని స్థాపించుతారు సో ఆ విధంగా భగవంతుణ్ణి స్థాపించేశాడు ఆయన ఎలా స్థాపించాడు షణ్ మత స్థాపన ఆచార్య ఆరు మత అంటే గుణములు ఆ పరమేశ్వరుని యొక్క షడ్ ఆయన ప్రకటించి ఈ షడ్గుణములు పరమేశ్వరుని ఎందున్నాయి అవి మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాయి అని ఆయన స్థాపించిన ఎక్కడ స్థాపించాడో తెలుసునండి భాష్యాల్లో ఒక చోట కాదు అనేక చోట్ల ఆయన స్థాపించారు ఆ విధంగా ఆయనకి షణ్మత స్థాపన పేరు వచ్చింది నేను ఆ పదాన్ని వేదాంతపరంగా మీకు అన్వయించా హిస్టారిక్గా నేను చెప్పలేదు హిస్టారిక్గా ఆయన ఏ మతాలు స్థాపించడో ఏమి స్థాపించలేదో అది చాలా డిఫరెన్స్ స్టోరీ సో ఏమిటి ఆరు భగవంతుని యొక్క గుణములు షడ్ గుణములు ఆరు అవి ఏమిటో తెలుసినా అది లిస్ట్ ఒకసారి కాదు ఇది ఆయన గీతా భాష్యంలోనే ఒక పది ఇంకా ఇతర భాష్యాల్లో బ్రహ్మసూత్ర భాషల్లోనే అక్కడ కూడా విస్తారంగా చెప్పారు ఆయన ఆ భగవంతుని యొక్క ఆరు గుణములను హృదయంలో ఆత్మరూపంగా ప్రతిష్ఠించినటువంటి ఆ పద్ధతిని చూసి ఆయనకి షన్మత స్థాపనాచార్య అని ఎవరో పెద్దలు అలా వ్యాఖ్యానం చేశారు ఇదొక దృష్టికోణం మీరు ఆలోచించండి ఏమిటి ఆరును జ్ఞాన జ్ఞానము ఐశ్వర్య అంటే ఈశ్వర భావము ఐశ్వర్య డబ్బు దర్శకం కాదు ఈశ్వరభావము అంటే ఏమిటి సర్వమును శాసించేటువంటి శక్తి అని అర్థం జ్ఞాన ఐశ్వర్య ఆ శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని కూడా శంకరుడు గీతాభాషంలో పూర్తి చేశారు ఇక్కడ ముందు ఆ శ్లోకం ఏమిటంటే ఇది విష్ణుపురాణ శ్లోకం ఐశ్వర్య సమగ్రస్ వీర్య యశస శ్రీయ జ్ఞానవైరాగ్యో భగణ ఆరు కలిస్తే వాటికి భగ అని పేరు ఆరు లక్షణములు గలవాడు కనుక ఈశ్వరుడు భగవా ఇంతకు చిత్రం ఏంటంటే ఈ ఆరు లక్షణములు మీలో ఉన్నాయి మీ హృదయంలో ఉన్నాయి మీ హృదయంలో మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి అయితే ఎలా అదేవిట ఆరును శాసకత్వము ఇప్పుడు మీ దేహాన్ని మీరు శాసిస్తున్నారా లేదా మీ దేహాన్ని మీయాలని మీరు నియంత్రిస్తూ ఉన్నారు మీకు జ్ఞానస్వరూపులై ఉన్నారు మీకు అన్ని తెలుస్తున్నాయా లేదా తెలుస్తున్నాయి తర్వాత మీకు వైరాగ్యము కలదు ఏ ఏ మేరకైనా కొత్త గొప్ప పూర్ణమైన వైరాగ్యం కావాలంటే శాస్త్రాధ్యయనము ఇదేది చేయాలి కానీ ఎంతో కొత్త వైరాగ్యం మీకుందా లేదా ఇప్పుడు పూజ స్వామీజీ దృష్టాంతం చెప్పారు మీ ఇంట్లో వేస్ట్ బ్యాస్కెట్ ఉంటుంది అది పూర్తిగా నిండిపోయిన తర్వాత ఏం చేస్తారు దాన్ని దాన్ని చాలా వైరాగ్యంతో తీసుకెళ్లి పారెస్ట్ అక్కటి అసలు ఇన్ ప్రిన్సిపల్ వైరాగ్యం మీలో ఉంది వేస్ట్ బ్యాస్కెట్తో ప్రారంభించి ఇంకొంచెం ముందుకు అడుగు వేసి మీ దగ్గర రెండు అరటి ఉంటే ఓ అరటిపండు ఎవరికో బెచ్చగాడికి ఇచ్చారనుకోండి ఆ మాత్రం వైరాగ్యం ఉండబట్టే ఇవ్వగలిగారు సో ఆ విధంగా చిన్న చిన్న వాటితో ప్రారంభించి కొందరిలో ఎక్కువగా ప్రకటన అవుతుంది కొందరిలో కొంచెం తక్కువ ప్రకటన అవుతుంది బట్ వైరాగ్యం అనేది కాలదు ప్రతి మానవ హృదయంలో ఉన్నది వైరాగ్యం సో ఈ విధంగా ఈ ఆరు ప్రతి మానవుని హృదయంలోనూ ఉన్నాయి మరి అయితే భగవంతునికి ఆరు లక్షణాలు నాలో ఉన్నప్పుడు మరి నేనే భగవంతుని ఎందుకు అయిపోవట్లేదు నేను ఈ జీవుడను అల్పుడను అనే భావన నాకు ఎందుకు వచ్చింది అసలు ఈ తేడాకి కారణం ఏమిటి దేవుడు అని అనుకోకుండగా జీవుడికి దేవుడికి తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునియంలో ఈ ఆరు గుణములు నిరతిశగా పూర్ణంగా ఉన్నాయి జీవునియంలో ఈ ఆరు గుణములు హెచ్చు తగ్గుల్లో ఉన్నాయి పూర్ణంగా లేవు ఇది వ్యవసాయం ఇది సన్మత స్థానం సపోజ్ దీన్ని బట్టి ఒక ఒక కరాలది ఒకటి వస్తుంది ఎలాగంటే సపోజ్ ఈ ఆరుగుణములను నేను నాలో పూర్ణంగా నేను సంతరించుకున్నాననుకోండి సపోజ్ ఇప్పుడు ఏమిటవుతుంది జీవుడే దేవుడే అయిపోతాడు జీవుడికి దేవుడికి తేడా ఏదైతే అంతవరకు ఆ తేడా సమస్య దాని పేరే అద్వైతం అద్వైతం అంటే ఇప్పుడు మీరు కూర్చొని ఉండగా అద్వైతం వచ్చేసి మీ చెప్పినేది వారిపోయిందని కాదు మీరు మీ హృదయంలో ఆ జ్ఞానాన్ని నింపుకుని మీలో ఉండేటువంటి కాలుష్యాలను తొలగించుకుని మీకు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బద్ధాలను పెంచివేసుకుని మీలో ఉండే దైవత్వాన్ని మీరు పైకి తీసుకురాగలిగితే జీవుడే దేవుడు సో గొంగళి పురుగు సీతాకోక చిలుక అయిందా లేదా ఎప్పుడైనా సేరా అసలు చూశారా గొంగళి పురుగుకి సీతాకోక చిలుకకి అసలు ఎక్కడ పోలుకుందా లేదుదా అది సీతాకోక చిలుక అయిందా లేదా మర్రివెత్తనము మర్రిగింజ మహావృక్షం అయిందా లేదా దాంట్లో ఆ పొటెన్షియల్ ఉంది ఆ మర్రి గింజ మర్రిగింజ ఎక్కడ మీరు చాలా చిన్నదిగా పెసర గింజ అంతా కూడా ఉండదు కొంచెం చిన్నదిగా ఉంటుంది పెసరగింజకి చిన్నది పావగింజకి పెద్దది అలా ఉంటుంది మర్రి గింజ ఆ మర్రి గింజలో మహావృక్షము ఇది ఉంది అలాగే మీలో ఆ నిరతిశయ్గుణ సంపన్నుడైన భగవానుడు మీలో దాగి ఉన్నాడు దీనికి హిందీలో వాక్యం ఉంటుంది బిందునే సింధు సమాహ అంటే బిందువులో సింధువు తిమిడి ఉన్నది అది దాని అభిప్రాయం ఎనివే నాకు టాపిక్ నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఆ షణత స్థాపనాచార్య అనేది కూడా చెప్పేసి ఎంతమంది ఒకసారి చెప్పదలసింది నేను చెప్పేస్తే క్లారిటీ వచ్చేస్తుంది సో ఈ విధంగా ఈ ఆరు శక్తులను కలిగి ఉన్నావు నువ్వు నాలోనూ ఉన్నా ఆరు శక్తులు అర్జునుడు అంటున్నాడు నా ఎందు ఉన్నాయి కొద్ది గొప్ప కానీ నీ ఎందు పూర్ణంగా ఉన్నాయి నాయందు హెచ్చు తగ్గులతో ఉన్నది సుమా అని అంటున్నాడు సో హే పురుషోత్తమ అది పురుషోత్తముడు అంటే మొత్తం వివరంగా మనం చూసాం ఇక తర్వాత భూత భావన సంబోధన భూతాన్ని భావతి ఇది భూత భావన హే భూత భావన భావతి అంటే ఉత్పన్నము చేత భూతములను నీవు ఉత్పన్నము చేయుస్తున్నావు ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భంలో ఆ భూత శబ్దానికి రెండు అర్థాలు భాష్యకాలంలో అనేక సందర్భాల్లో చూపించి ఉన్నావు ఒక అర్థం ఏమిటంటే పంచభూతం పృథివీ అప్పు తేజ వాయు ఆకాశ ఈ ఐదు భూతములను నీవే ఉత్పన్నము చేసుకున్నావు తస్మాద్ ఏకస్మాదాత్మన ఆకాశ సంభూత పురుషత్తు ఈ పరమాత్మ నుండియే ఆకాశం ప్రకటమైనది ఆకాశాద్ వాయు నుండి వాయువు వాయులాప అధ్యపృతి సో ఈ విధంగా పరమేశ్వరుని నుండియే ఈ క్రమంలో ఈ పంచభూతములు ప్రకటమయ్యాయి కాబట్టి ఈ విధముగా ఈ పంచభూతములను జగత్తంటే పంచభూతాలే నీకేమున్నది ఈ పంచభూతములను నీ నుండి నీవు ప్రకటించిన వాడవు హే భూత భావన ఒక అర్థం ఇది రెండో అర్థం భూతానికి ప్రాణులు అనర్థం ప్రాణులు ఇప్పుడు దీనికి స్వామి రామతీర్థ ఒక చక్కటి దృష్టాంతం అని ఇచ్చారు ఏమనంటే ఒక పిల్లవాడు కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉండే అద్దం అక్కడ ఒక అద్దం ఉన్నది ఆ అద్దంలో చూసుకున్నాడు పిల్లవాడు చూసుకుని ఆహా అని మహానందంతో నవ్వాడు ఎందుకు నవ్వాడంటే ఇప్పుడు నేను రెండు అయినా అర్థం అంటే ఉన్నాడు ఇప్పుడు ఈ అద్దంలో పెద్ద అద్దం రెండు అయ్యా ఈ లోపల ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ పక్కనే ఓ రాయి ఒకటి ఆ రాయిని ఆ అద్దం మీద విసిరాడు విసిబే ఆ అద్దం ఇరవై ముక్కలై ఆ ఇరవై ముక్కలు ఇతను చుట్టూ పడ్డాయి ఉడితే దృష్టాంతం ఉండవు మరి తీసుకుపోలేదా తిరిగిపోలేదా అలా మొదలుపెట్టండి ఉడితే దృష్టాంతం అప్పుడు మరింత బిగ్గరగా నవ్వాడు ఎందుకంటే ఆ పిల్లవాడు నేనిప్పుడు ఇరవై పిల్లవాడిన అయిపోయినా అని గ్రహించి మరింత బిత్ర ఈశ్వరుడు ఆ విధంగానే ఈ జగత్తును ప్రకటించిన సకల ప్రాణులను ఆయన ఆ విధంగా తన నుండి ప్రకటించినాడు ఎన్ని వివర్తవాదము అంట సో ఇప్పుడు సిద్ధాంతం అంటే వివర్తవాదమే కదా సో అధ్యతనే ఇంగ్లీష్ కూడా మ్యాన్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే మనిషి దేవుని యొక్క ప్రతిబింబముగా సృష్టింపబడ్డాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఆ ఈశ్వరుని యొక్క ఒక ఇమేజ్ అంటే ఏమిటి ఇప్పుడు ఈ పిల్లవాడు ఓ అద్దం ముక్కలో కనపడ్డాడు ఇంకో అద్దం ముక్కలో కనపడ్డాడు ఇంకో అద్దం ముక్కలో కనపడ్డాడు సపోజ్ ఒక అద్దం ముక్కలో చిన్నగా కనపడ్డాడు ఎందువల్లంటారు ఆ ముక్క కొంచెం చిన్నది ఇంకో పెద్ద ముక్కలో పెద్దగా కనపడ్డాడు ఇంకో ముక్కలో ముఖమే కనపడింది నడుమోది కాదు ఈ తేడాలు ఎందుకు వచ్చాయి ఆ ముక్కల్ని బట్టి వచ్చాయి ఏ ఈ పిల్లవాడిని బట్టి రాలేదు అలాగే పశుదేహంలో పశువు యొక్క దేహంలో పంచభూతములే దేహాలుగా మారాయి పంచభూతాలే ఒక రకంగా మేళవింపు అయితే పశుదేహం వచ్చింది ఇంకో రకంగా మేళవిస్తే మనిషి దేహం వచ్చింది మరో మేళవింపులో దేవతా దేహం వచ్చింది అన్ని పంచభూతాలే ఈ దేహాలన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడు ప్రతిఫలిస్తున్నాడు ప్రతిఫలిస్తే కొన్ని దేహాల్లో దేవతలుగా ప్రతిఫలించాడు కొన్ని దేహాల్లో మనుష్యులుగా కొన్ని దేహాల్లో పశువులుగా అలా ప్రతిఫలిస్తూ ఈ దేహాల్లో ఉండే తేడాలను బట్టి దేవతలు వేరు మనుష్యులు వేరు పశువులు వేరు అని వచ్చింది ఆ వాటిలో ప్రతిఫలించే తత్వం ఒక్కటే ఆ విధంగా తన ఉ ఈ సకల ప్రాణులను ప్రకటించినాడు కనుక ఆయనకి భూత భావన అని చెప్పారు అంతేగాని ఎక్కడో చోట కూర్చొని ఇలాగా ఏదో మంత్రం చేసినట్లే చేసినట్లే చేసేటది కాదు భూతేశ భూతానా ఈశ భూతేశ తస్య సంబుద్ధి భూ హే భూపేష్లోకూ దీని మల్లిక పూర్తికర ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుత్ర జామే సుగంధి పుష్ివర్ధనం బంధనాన్మృతన్ముక్షీయమామృత ఆద్యజాహే సుగంధివర్ధనం